కాబంగా వీడు సంసారంలో సతమతమవుతూ ఉంటాడు తప్ప ఆ భావమయ్య కాబట్టి ఫిజికల్గా నిర్మాణం చేయటమే అంత కష్టమైతే ఫిజికల్ చేంజెస్ అంత కష్టమైతే ఆధ్యాత్మికంగా భావమయ శరీరాన్ని నిర్మాణం చేయటంలో ఎంత క్లేశం ఉన్నదో చూడండి అంచేతనే జనులు ఏం చేస్తారో చెప్పు భావమయ శరీరం జోలికి పోరు ఈ కిటికీలు తలుపులు దీంట్లోనే మునిగిపోతూ ఉంటారు ఎందుకంటే అది తేలిక ఏదో ఓ వారం కష్టపడితే ఓ లక్ష రూపాయలు మనకు కాదనుకుంటే ఈ కిటికీలన్నీ తీసి కరెక్ట్ ప్లేసెస్లో పెట్టి డోర్లన్నీ కరెక్ట్ ప్లేసెస్లో పెట్టి ఇంకప్పుడు ఎదురు చూస్తూ ఉండడం మన ఒళ్ళు డబ్బులు పడిపోవాలి ఇంకా వాస్తంతా సెటరైట్ చేసేసాం కదా కోరికలన్నీ తీరిపోవాలి అది చాలా తేలిక ఇది కాక ఇంటీరియర్ డెకరేషన్ అని ఇంటీరియర్ డెకరేషన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ బికాస్ అది ఎక్స్టీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ కాదు అది దేహము ఇంటీరియర్ కాదంటుంటే దేహమే ఎక్స్టర్నల్ అంటుంటే ఈ ఇంటీరియర్ డెకరేషన్ ఎలా అవుతుంది బయట కదా అది అంటే వీడి అభిప్రాయం ఏంటంటే కాంపౌండ్ వాళ్ళకి లోపల అది ఏమి సంసారంలో ఇలాగే ఉంటారు ఇంటీరియర్ డెకరేషన్ బెస్ట్ ఇంటీరియర్ డెకరేషన్ చెప్పమంటారా రూము ఖాళీగా ఉంచండి అంతే స్పేస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఓ కార్నర్లోనూ నాలుగు కుర్చీలు ఒకదాని మీరు ఒకటి పెట్టి ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి కదా మీరు కూర్చున్న కుర్చీలు లాంటివి అలాగే లిస్ట్ మీద పెట్టండి రూమ్ అంతా ఖాళీగా పెట్టండి ఓ కార్నర్లో రెండు చేపలు పెట్టండి ఎవరైనా వస్తే చేప వేయండి వాళ్ళు మోటాలు నొప్పులు ఇవ్వే కారణంగా చేప మీద కూర్చోపితే కుర్చీలు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మడద పెట్టేసి వాళ్ళకి పక్కన పెట్ట స్పేస్ బెస్ట్ ఇంటీరియర్ డెకరేషన్ రియల్లీ మీరు చేసి చూస్తే తెలుస్తుంది స్పేస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ క్రియేషన్ స్పేస్ ఆకాశం ఆకాశం అంటే దేవుడు అది ఆకాశ రహస్యం తెలియాలంటే మీరు ఉపనిషత్తులు చదవాలి మాండూక్యంలో ఆత్మకి ఒకే ఒక దృష్టాంతం ఉన్నది ఆకాశం ఇంక వేరే దృష్టాంతం లేదు పరమాత్మ ఎనీవే సో ఈ అవుట్ సైడ్ డెకరేషన్ సీజీ చేస్తూ జనాలు ఓ సోఫా కొంటారు ఓ పదేళ్ళు అయ్యేప్పటికీ ఆ సోఫా అంటే వాడికి చూసి పుడుతుంది అదే సోఫాని చూసి చూసి చూసి చూసి పుడుతుంది అందుకోసం అది అవతల పారేసి ఇంకో సోఫా తీసుకొస్తారు అలాగే ఆ రూము డైమెన్షన్స్ మార్చి ఏదో చేస్తూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు ఒక ఫ్యామిలీ ఉన్నారు ఎప్పుడు హోటల్ నుంచి తీసుకుని భోజనం చేయడమే హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకుని భోజనం చేయడమే ఆశ్రమానికి వస్తారు ఆశ్రమం నుంచి స్వామిజీ మీరు మా ఇంటికి భిక్షకు రావాలి సరే వస్తారు భిక్షకి వెళ్ళేప్పుడు ఈ ఆశ్రమం కిచెన్లోకి వెళ్ళి క్యారేజీ నిండా సర్దేసుకుని అవన్నీ తీసుకెళ్ళి స్వామీజీకి పిక్ష నేనున్నానమ్మా ఆశ్రమంలో భోజనంలాగుంది ఇది వాకు అలవాటు కదా ఆశ్రమం ఇది మా రామచంద్రం నుండి భోజనంలాగుందంటే అవును అక్కడి నుంచే తెచ్చాము స్వామి మరి అక్కడి నుంచి తెచ్చి దానికి మరి మా ఇంట్లో ఓకే మంచిది మంచిది వాళ్ళ ఇంట్లో ఆవకాయ అయితే వాళ్ళ ఇంట్లోదే దాంట్లో ఏదో సందేహం లేదు ఉరగా వాళ్ళ ఇంట్లో ఏదో భోజన చేసామైతే వాళ్ళు ఏం చేస్తారంటే కిచెన్నని ఎక్స్టెండ్ చేయించారు ఎందుకంటే కిచెన్ ఎక్స్టెన్షన్ ఎందుకు ముందు కిచెన్ ఎక్కువ అనిపిస్తుంటే మళ్ళీ కిచెన్ ఎక్స్టెన్షన్ ఎవడో పెట్టాడు ఐడియా మీ కిచెన్ ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుంది అమెరికాలో ఇటువంటి వర్క్స్ అన్ని చాలా బాగా చేస్తారు చాలా పెర్ఫెక్ట్గా అంతా ముందు బోర్డు మీద డ్రాయింగ్ బోర్డు మీద పెర్ఫెక్ట్గా ఇంజనీరింగ్ చేస్తారు ఇంజనీరింగ్ వర్క్ అంటే చాలా బాగా చేస్తారు ఆ డ్రాయింగ్స్ అన్నీ చూసుకుని ఎవరీ ఆస్పెక్ట్ టు ది లాస్ట్ స్మాలెస్ట్ డీటెయిల్ వర్కౌట్ చేసుకుని ముందు డ్రాయింగ్ పేపర్ మీద అన్ని విధాలా సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఎస్ ఎస్ మొదలు పెడతాడు వర్క్ బెస్ట్ పాసిబుల్ వర్క్ చేసిపోతాడు ఇంకా తేడా చేయడం వర్క్ చాలా మంచి వర్క్మెన్షిప్ ఉంటుంది ఖరీదు ఎక్కువ సో వీ వీ గెట్ వాట్ వీ స్పెండ్ ఫర్ బెస్ట్ పాసిబుల్ కిచెన్ తయారు చేసి పెట్టాడు ఎందుకు వండితే కదా ఎట్లయినా వండి మాట అయితే ఉపయోగం కానీ వండి వాళ్ళకి కానీ వంట లేని వాళ్ళకి ఎందుకు ఈ కిచెన్లు ఈ ఎక్సెన్షన్సు రీడెకరేషన్స్ ఎందుకంటే మనిషి బాహ్యంలో డెకరేట్ ఈజీగా చేయగలుగుతాడు రియల్ ఇంటీరియర్ డెకరేషన్ చాలా కష్టం భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేయటం అంటే ఏమిటి తీవ్రమైన వైరాగ్యాన్ని నిర్మాణం చేయాలి ఆ బాహ్యంలో సెటప్ ఉంటుంది చూసారా ఆ సెటప్ మీద సైకలాజికల్గా డిపెండ్ అయి ఉంటారు మనుషులు బహిర్ముఖులై ఉంటారు అంటే ఆ సోఫా అది ఆ సోఫా వీడికి నచ్చుబాటుగా ఉంటే వీడు కంఫర్టబుల్గా ఉండగలుగుతాడు ఆ సోఫా సరిగ్గా లేకపోతే వీడు కంఫర్టబుల్గా ఉండలేడు దాన్ని సైకలాజికల్ డిపెండెంట్ వీఆర్ వెరీ సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్ ఆ వాడికి ఆ రకమైన డ్రెస్ ఉంటే కంఫర్టబుల్గా ఉండగలుగుతాడు కొంచెం తేడాగా ఉందనుకోండి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోతాయి హీఈస్ నాట్ కంఫర్టబుల్ హీ హీ కెనాట్ రిమైన్ అట్ పీస్ ఆ డెకరే సో ఆ సోఫాలో కుర్చీలు ఆ డెకరేషన్స్ కొంతమందికి కర్టన్స్ ఆ కర్టన్స్ అలా ఉండాలి ఆ డిజైన్లో అవి సో ఎవ ధోరణి వాళ్ళది సో అవన్నీ అలా ఉంటే కొంతమందికి ఈ గ్లాస్ కేసెస్లో కప్పులు శాసనలో ఎప్పుడూ వాడరు టీ తాగడం అలాగే అలంకారం ఉంటారు అలా ఉంటే వీళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు లేకపోతే అన్కంఫర్టబుల్ అయిపోతారు సో ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ బాహ్యం మీద ఆధారపడి ఉంటారు ఫిజికల్గా కాదు ఫిజికల్గా ప్రతి వాడు ఆధారపడతాడు దట్ ఈస్ నాట్ ది పాయింట్ టీ కప్పు కావాలి కదండి కప్పులు డిస్ప్లే అనవసరం కదా కప్పు డిస్ప్లేమిటండి ఏమిటో మరి ఇదిలాగే సో అవుట్ సైడ్ మీద బహిర్ముఖులుగా ఉండి డిపెండ్ అయి ఉంటారు సైకలాజికల్లీ డిపెండెంట్ వాళ్ళు ఆ భావమయ శరీరాన్ని నిర్మాణం చేయలేరు ఎందుకంటే వాళ్ళ మనస్సు అది ఎప్పుడూ బాహ్యం వైపుగా ఆకృష్టమవుతో లాగబడుతూ ఉంటుంది వాళ్ళు తమలో తాము నిలిచి ఉండలేరు ఇటువంటి సాంసారిక ధోరణులన్నిటినీ నిర్దాక్షిణ్యంగా యూ టు త్రో ఓవర్ లాక్ స్టాక్ అండ్ బ్యారెల్ త్రో ఓవర్ బోర్త్ షిప్లో ప్రయాణంతో శ్రీరామకృష్ణుల వారు జీవితాన్ని షిప్లో ప్రయాణంతో పోల్చారు మానవుడి మానవుడి దేహము ఇది Yatra షిప్ యాత్ర సంసార యాత్ర షిప్లో రూల్ ఉంది ఏమిటంటే అక్కర్లేనిదేదీ కూడా షిప్ మీద అట్టే పెట్టరు దాన్ని డంప్ చేసేస్తూ ఉంటారు సముద్రంలో పారేస్తారు కలిసి సముద్రంన్నింటినీ అరిగించడం ఇప్పుడు ఎవడైనా పోయారు అనుకోండి షిప్లోనూ ఆ దేహాన్ని అట్టి పెట్టరు బై రూల్ దేహాన్ని సముద్రానికి సరెండర్ చేసి ఎందుకంటే ఈ దేహాన్ని మూట కట్టి దాన్ని మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఎప్పుడో ల్యాండింగ్ అలా అట్టి పెట్టరు ఎక్కడికక్కడే క్లోజ్ సో అవి దెన్ థ్రోయింగ్ ఓవర్ బోర్డ్ అక్కడి నుంచి వచ్చింది ఎక్స్ప్రెషన్ కాబట్టి అవసరం లేనివి నిర్దాక్షిణ్యంగా అవతల పారేయాలి కామన్ ఆల్ ఉన్నాయనుకోండి త్రో అవర్ మోర్ వీ డోంట్ నీడ్ దమ్ ఫియర్స్ సూపర్స్టిషన్స్ ఆల్ కైండ్ ఆఫ్ సిల్లీ నోషన్స్ అండ్ ఐడియాస్ ఎవ్రీథింగ్ యూ త్రో దమ్ అవే అప్పుడు ఆ స్పేస్ వస్తుంది స్పేస్లో ఆ భావమయ దేహాన్ని నిర్మాణం చేసుకోవాలి మనిషి భావ శరీరీగా జన్మించ జీవించాలి కానీ మధ్యామాంస శరీరగా జీవించనే రాదు భావ శరీరీగా జీవించాలి ఆ భావనలో తత్వము ఆత్మవిచారము ఈశ్వరుని ఎడల నిండైన భక్తి చాలా తీవ్రమైన వైరాగ్యము వివేకము వీటిని అలా బిల్డప్ చేసుకుంటూ ఆ భావమయ శరీరాన్ని నిర్మాణం చేయాలి అది పెద్ద ప్రాసెస్ ఈ రకమైన శ్రవణం కూడా ఆ ప్రాసెస్లో భాగమే తస్మాత్ సర్వేషు కాలేషు కాబట్టి ఈ భావమయ శరీర నిర్మాణము మానవ జీవితంలో అతి అతి ప్రధానమైన విషయం మీరు పెద్ద డిగ్రీ సంపాదించి పెద్ద ఉద్యోగం చేస్తే ఆ డిగ్రీ పోతుంది ఆ ఉద్యోగం కూడా పోతుంది మన లోపల భావమయ శరీరం నిర్మాణం కాకపోతే ఆ డిగ్రీ ఉద్ధరించదు ఉద్యోగం కూడా ఉద్ధరించదు రిటైర్ అయిపోయాడు అనుకోండి రిటైర్ ఎక్స్ ఎక్స్ అంటారు రిటైర్ అయిపోయిన ఎక్స్ అంటే అర్థం ఏంటి అది ఉరికేదో మర్యాద కోసం ఎక్స్ అంటారు ఎక్స్ వైఫ్ అంటాడు అవిరికాలం ఎక్స్ వైఫ్ అంటే అర్థమేంటి నో నథింగ్ అని అర్థం ప్రెసెంట్లీ నథింగ్ అని అర్థం ఎక్స్ వైఫ్ ఎక్స్ఎంపీ అంటే అర్థం ఏంటి ఎక్స్ ఎంపీ ప్రెజెంట్లీ నో బాడీ తీసేసిన తహసీల్దార్ ఒక ఎక్స్ప్రెషన్ అనుకున్నాం అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి డిగ్రీ కానీ కెరియర్ కానీ పొజిషన్ కానీ పవర్ కానీ అవన్నీ కూడా ఎక్స్ అయిపోతాయి ఎవ్రీథింగ్ బికమ్స్ ఎక్స్ పహిల్వాన్స్ బాడీ నిర్మాణం అది కూడా ఎక్స్ ఎక్స్ ఛాంపియన్ ఎక్స్ మాజీ మాజీ ఛాంపియన్ ప్రస్తుతం ఏం ఇప్పుడు మొహ అలీ ద పేషెంట్ ప్రస్తుతం ఒకప్పుడు ఛాంపియన్ ఇప్పుడేమీ కాదు ప్రతిదీ ఎక్స్ అయిపోతుంది జీవితం అంటే అలాగే ఉంటుంది ఎక్స్ కానిది ఒకటి ఉండేది భావ శరీరం ఆ భావశరీరాన్ని నిర్మాణం చేసుకోవాలి అది ఓ రోజో రెండు రోజులు హడావిడి హడావిడిగా నిర్మాణం కాదు ఇంకా మనం రిటైర్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అంటే అలా అసలే నిర్మాణం కాదు రిటైర్ అయిన తర్వాత ఏం చూస్తారు ఏం చూసి ఉండరు రిటైర్మెంట్ వరకు సంసార శరీరాన్ని నిర్మాణం చేసి రిటైర్ అయిన తర్వాత దాంతో పుష్టి పడుతూ ఉంటాడు అది పోదు ఇప్పుడు ఫార్టీస్లో డయాబెటీస్ వచ్చిందనుకోండి మీరు దాన్ని పోగొట్టుకోవాలంటే రిటైర్ అయిన తర్వాత పోగొట్టుకుంటారు ఖాళీగా ఉంటాను పోతుందా అలాగే పోదు ఇంకా బలం అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఫార్టీస్లో డయాబెటీస్ వస్తే వెంటనే యోగాకి వెళ్ళిపోయి యోగా చేసేసి ఆహార నియమాలు పెట్టేసుకుని ఎక్సర్సైజ్ చేసేసి దాన్ని తీసుకోవాలి మరి అంతేగాని దాన్ని అలాగే పెట్టు కూర్చుంటే రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటుందండి అప్పుడు యోగా చేస్తానండి అప్పుడు పోతుందంటే ఎక్కడికి పోదో అది మరింత బిగుసుకుపోతుంది సో ఆ విధంగా ఆ భావశరీరాన్ని నిర్మాణం చేయటంలో ఆలస్యం చేయకూడదు సాధకులు వీలైనంత తొందరగా ఉత్సాహంతో దాన్ని బాగా కేర్ఫుల్గా చేయాలి ఎప్పుడు చేయాలి సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర స్మర కాదు అనుస్మర అంటే సర్వేషు కాలేషు అనేసారు కాబట్టి అణు అంటే నిత్యమో అని అర్థం కాకుండా శాస్త్రాధ్యయనం చేసి ఆచార్యుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించి భగవద్గీత మొదలైనటువంటి ఆధ్యాత్మ గ్రంథాన్ని చదువుకుంటూ ఆ సంస్కారాలని పుణికిపుచ్చుకుని వాటిని ప్రోధి చేసుకుంటూ ఆ ఈశ్వరస్మరణాన్ని నిర్మాణం చేసుకోవాలి అలా ఈశ్వర స్మరణాన్ని నిర్మాణం చేయాలి ఇప్పుడు డాక్టర్లకి ట్రైనింగ్ ఉంటుంది ఇంజనీర్ల ట్రైనింగ్ నథింగ్ డాక్టర్లకి ఇచ్చే ట్రైనింగ్ చాలా పెద్ద ట్రైనింగ్ వాడు ఐదేళ్ళో నాలుగేళ్ళు డాక్టర్ చదువుతాడు ఏమీ అవ్వలేదు ఇంకా ఆ తర్వాత ఎండిఎనో ఎంఎస్ అనో ఇంకో రెండు మూడేళ్ళు చదువుతాడు అప్పటికీ ఏమీ అవ్వదు హౌస్ సర్జన్ అంటారు జూనియర్ డాక్టర్ అంటారు అలాగ వాడిని పట్టుకుని నలిపేస్తారన్నమాట ఓ పదేళ్ళు నలిపేస్తారు అప్పటికి వాడికి క్లినికల్ శరీరం నిర్మాణం ఆ క్లినికల్ బాడీ నిర్మాణం ఆ సిమ్టమ్ చూడగానే పట్టుకోగలుగుతుంది అప్పటికి తెలుస్తుంది లేకపోతే ఊరికే ఎంబీబీఎస్ ప్యాస్ అయ్యి వచ్చాడు అనుకోండి అదే ఊరికే ఇక్కడో పుస్తకం అక్కడో పుస్తకం చదివి కంఠస్థం చేసి పరీక్షలు రా పెద్ద వర్కౌట్ కాదు అలా నిర్మాణం చేయాలి సర్వేషు కాలేషు సో శాస్త్రాచార్య ఉపదేశాన్ని నిరంతరంగా స్వీకరిస్తూ సర్వకాలముల ఎందు సర్వకాలముల ఎందు అంటే ఎప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అండ్ శనివారం శుక్లపక్షం అండ్ కృష్ణపక్షం అన్ని సీజన్స్ వర్షాకాలపు చదువులు అంటారు అంటే వాడు మొత్తం సంవత్సరాన్ని మూడు సీజన్స్ కింద డివైడ్ చేస్తే వీడు వర్షాకాలంలో ఇంకా వీధిలోకి వెళ్ళి అల్లరి చేయడానికి ఉండదు కాబట్టి అప్పుడే ఇంట్లో కూర్చుని తోపుసుకొని చూస్తాడు వర్షం తగ్గానే రోడ్డు పడతాడు అది ఏదో అలా అంటారు మరి వర్షాకాలకు చదువు ఎందుకు అంటారు అంటే చదువు సరిగ్గా లేదని అలా ఉండకూడదు చదువు ఎలా ఉండాలి రోజుకి పదహారు పదిహేడు గంటలు చదివేసి వస్తూ ఉండాలి అలాగే ప్రతిరోజు చదివేయడమే ఇంకా వేసవికాలం లేదు వర్షాకాలం చదువుకోవడమే అంతే మరి అలా ఉండేవారు బ్రహ్మచారులు అంటే అలా ఉండేవారు నాకు తెలిసి కాబట్టి బ్యంలో సర్వేషు కాలేశుంటే బాల్యంలో యనల్లో మధ్య వయస్సులో పెద్ద వయస్సులో కేవలం పెద్ద వయస్సులో కాదు భగవద్గీత ఎప్పుడూ పెద్ద వయస్సు ఏమంటే ఇంద్రియ పాఠం తగ్గిపోయి మనస్సు ఎందుకు పనికిరాకుండా తయారయ్యి మొత్తం సంసారాసక్తి లంపటం పెట్టుకుంటే వాడికి భగవద్గీత ఏమి ఉపయోగపడుతుందండి ఏం తెలుస్తుందండి తెలిసిపోతుంది అలాగా ఏమీ తెలియదు నేను ఒకసారి అహం బ్రహ్మాస్మి మహావాక్యం మీద ఎక్కడో మాట్లాడా వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడలేదు ఏదో సందర్భం లాంటిది అహం బ్రహ్మాస్మీ అరగంటసేపు చెప్పారు రాజమండ్రిలో ఒక ఆయన లేచాడు ఆడియన్స్ నుంచి ఏమంటావాయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేనే బ్రహ్మని అంటే అవిన నేను చెప్తున్నా అయితే నేనే నా బ్రహ్మ ఇంకా దేవుడు అక్కర్లేదు దయ్యం అక్కర్లేదు పూజ అక్కర్లేదు ఏం అక్కర్లేదు నేను బ్రహ్మని అయిపోయా అని అడిగాడు అంటే తట్టుకోలేకపోయాడు అనమాట అంటే నువ్వే బ్రహ్మవి అనే ఉపదేశాన్ని అదే హీ కెనాట్ హ్యాండిల్ దాట్ ఇట్ ఈస్ టూ హెవీ ఫర్ హిమ్ ద్వైత భావంలో ఉన్నాడు అది హ్యాండిల్ చేయలేకపోయాడు ఆ విధంగా సంసార లంపటం పీకల దాకా పెట్టుకుని భగవద్గీతకు ఏ ఏమిటి వస్తుంది ఏమిటి హ్యాండిల్ చేస్తారు భగవద్గీతని గోస్ అబౌట్ ది హెడ్ కాబట్టి సర్వేషు కాలేషు నిరంతరంగా ఈశ్వరుణ్ణి స్మరించాలి దానికోసం విభూతి యోగం రాబోతోంది సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం చేయాలి వీడు ఈశ్వరు నాకు మా నాకు మిత్రుడు ఉన్నాడు ఆయన నాతోటి ఏమని చెప్పాడో చూడబోయే నాకు అస్తమానం ఈశ్వరుడితో నాకు కుదరదు నేను సంవత్సరానికి ఒక్కసారి ఈశ్వరుణ్ణి దర్శిస్తా అప్పుడే స్మరించడం కూడా మిగతా అంతా కెరీరు డబ్బులు భోగాలున్నావు అర్థాకామా అది ఎప్పుడంటే వేసవి కాలం పిల్లలతో పాటు ఆయన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి వెళ్తాడు సెక్రటేరియట్ నుంచి లెటర్ పట్టుకుపోతాడు అక్కడంతా బుక్ చేసుకుంటాడు తిరుపతిలో చల్లగా ఉంటుంది వేసవికాలం పైన కింద కంటే చల్లగా ఉంటుంది కింద వేడిగానే ఉన్నా అక్కడ టూ డేస్ త్రీ డేస్ ఉంటాడు ఒకసారి దర్శనం చేస్తాడు అదేదో కట్టుకునే ఏదో బ్యాడ్ జో ఏదో కడతారు కదా దర్శనం చేస్తాడు లడ్డు పూర్తిగా తింటాడు ప్రసాదం తినాలి కదా మొత్తం ఫుల్ లడ్డు ఒకటి తినేస్తాడు ఇంకా అంతకంటే ఏం చేస్తాడు వెంకటేశ్వర స్వామికి మొత్తం లడ్డు ఒకటే తినేసాడు ఇంకా సో అయిపోయిందంటే ఈ ఏడాదికి స్మరణ కథం మళ్ళీ వ్యాసం కాలం వస్తుంది మళ్ళీ పిల్లలతో పాటుగా మళ్ళీ సర్టిఫికెట్ ఒకటి తీసుకుని సెక్రటేరియట్ నుంచి అన్ని రిజర్వేషన్స్ అన్నీ బుక్ చేసుకుని మళ్ళీ చేస్తాడు మా కోరికలన్నీ తీయ పక్షంలో పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండులో కళ్యాణం కూడా ఒకటి చేయిస్తాడు ఏం అభ్యంతరం కాదు ఇక్కడ కొని పెట్టాడో ఇరవై పెట్టి రెండు వేల కళ్యాణం చేయిస్తాడు ఇంకేం చేయాలి సంవత్సరానికి మూడు నాలుగు లడ్డూలు తింటున్నాడు దేవునికి ఉభయ దేవేరులతో కళ్యాణం చేయిస్తున్నాడు ఇంకేం చేయాలి ఇంతకంటే ఏం చేయాలి దిస్ ఈజ్ ఆల్ నాట్ గోయింగ్ టు వర్క్ దిస్ ఈజ్ నాట్ ది వే అది ఈశ్వర స్మరణ అంటే దాన్ని ఏదో తల్లిదండ్రులకి శ్రాద్ధం పెడతారు చూడండి ఏదో ఇంక తప్పనిసరి మీద ఓసారి ఏడాదికి అలాగే కాదు నేను ఏదో కొంత నెగిటివ్ సైడ్ చెప్పాను అంటే టు మేక్ ఏ పాయింట్ అలా చెప్పాను ఏమో సో టు మేక్ ఏ పాయింట్ ఈశ్వరుణ్ణి స్మరించని క్షణము వృథ ఏ క్షణము స్మరించలేదో ఆ క్షణమే వ్యర్థము అన్న ఉత్సాహంతో ఈశ్వరుణ్ణి స్మరించాలి కష్టం కూడా కాదు అది అంత కష్టమే కాదు ఈశ్వరీయ వ్యవహారము అని ఒకటి ఉండేది పెద్ద టాపిక్ అది ఈశావాస్యమిదం సర్వం అనే శ్లోకం దగ్గర మహాత్ములు నిరూపిస్తారు మన లౌకిక వ్యవహారాలు సోకాళ్ళు లౌకిక వ్యవహారాలన్నింటిలోనూ కూడా ఈశ్వరీయ భావనను చొప్పించి మొత్తం వ్యవహారాన్నంతని కూడా ఈశ్వరీయ వ్యవహారం చేసేయచ్చు చేసేస్తే మనం సర్వకాలముల ఈశ్వరుని సన్నిధిలోనే ఉంటాం ఎప్పుడు ఈశ్వరుని సన్నిధిలోనే ఉంటాం మనం ఈశ్వరునికి దూరంగా ఎప్పుడూ ఉండము అన్ఫార్చునేట్లీ భావనాత్మకంగా మనం ఈశ్వరుడికి దూరం అయ్యాం తప్ప వస్తుతిలో మనం ఈశ్వరుడికి దూరంగా లేనేలేము భావనాత్మకంగా దూరం అయ్యాడు అంతే వస్తు స్థితిలో దూరంగా లేడు ఇప్పుడు వీడు ప్రియుడున్నాడు ప్రియురాలు ఎక్కడో పుట్టింట్లో ఉన్నాయి కానీ ప్రియురాలనే స్మరిస్తున్నాడు ప్రియురాలికి దగ్గరలోనే ఉన్నాడు దూరంగా లేనే లేడు అలా అంటారు నువ్వు దూరంగా ఉన్నా ఫిజికల్గా నువ్వు నాకు దూరంగా ఉన్నావు నా హృదయంలోనే ఉన్నావు నువ్వు అని కూడా అంటాడు లేదా ఆమె పక్కనే ఉంది వీడు ఇంకేటోదో స్మరిస్తున్నాడు అప్పుడు ఆవిడేమంటుంది వేరారు యో అని అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు యూఆర్ నాట్ హియర్ వేరారు యో కహా చెలే భయ్యి అని అడుగుతారు లేదు ఇక్కడే ఉన్నాను కదా నో యూఆర్ నాట్ హియర్ నువ్వు నా మాట వింటలేదు నువ్వు మనసు ఎక్కడో ఉంది అంటే నువ్వు ఎక్కడో ఉన్నావు ఎక్కడున్నావు చెప్పు నాకు ఇప్పుడు దశరథ్ మహారాజు గారు ఉద్యానవనంలో వెళ్తున్నారు ఆయనకి పక్షుల భాష తెలుసా పక్కనే కైకేయి నడుస్తుంది కైకేయితో కబుర్లు మాట్లాడుతూ వెళ్తున్నాడు ఆయన కైకేయి ఏదో కులసగా కబుర్లు చెప్తోంది ఏదో చెప్తుంది ఆవిడ ఉత్సాహంగా ఏదో కొత్తగా పెళ్ళిదే అయింది ఉత్సాహంగా చెప్తుంది ఈ లోపల ఆ పైన రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి కొంచెం మీరు వినడం ప్రారంభిస్తే తెలుస్తుంది కొంచెం ప్రకృతిలో ధ్వనుల్ని వినడం అలవాటు చేసుకోవాలి మనం ఈ ఆర్టిఫిషియల్ సౌండ్స్ వినటం తప్ప ప్రకృతి సౌండ్స్ వినడం మనకు అభ్యాసం లేదు దురదృష్టకరం ప్రకృతి దర్శించడం ప్రకృతిలో శబ్దాలని వినడం అది ఆ సెన్సిటివిటీని బాగా డెవలప్ చేస్తుంది అది ఆధ్యాత్మికంగా మనిషి బాగా ఎదుగుతాడు ప్రకృతిలో శబ్దాలని వినడం అభ్యాసం చేస్తే ఈవిడేదో చెప్తోంది స్టోరీ ఏదో ఏదో సోది చెప్తోంది ఆవిడ కైకేయి ఈయన మనస్సు అక్కడ లేదు ఆ పక్షుల యొక్క శబ్దాన్ని వింటున్నాడు అవి ఏవో మాట్లాడుకుంటున్నాయి అది విన్నాడు ఆవిడ కనిపెట్టింది నువ్వు నేను చెప్పింది వినలేదు లేదు లేదు వింటున్నాను అన్నాడు ఇప్పుడు ఏం చెప్పాను చెప్పు అంటే చెప్పలేకపోయాడు ఇగో నేను చెప్తుంటే నువ్వు లేవు కాబట్టి అని పెద్ద మొంకు పట్టు పడుతుంది నువ్వేమిటి విన్నావో చెప్పు అదేమిటో చెప్పు అదే ఆయనకి చెప్పడం ఇష్టం ఉండదు అయినా పెద్ద మొంకు పట్టు పడుతుంది మహామూర్ఖంగా పట్టు పడుతుంది ఆయనే చెప్తాడు ఈ మాట రాముడు అడవికి వెళ్ళాలని ఆవిడ కోరిక ఉన్నప్పుడు అప్పుడే నీ లక్షణం నాకు అర్థమైంది నువ్వు చాలా మొండి మనిషి అని నాకు అప్పుడే తెలిసిపోయింది అది ఇప్పుడు రిపీట్ అయిందని సౌతికి లేని స్టోరీ సరిగ్గా చెప్పలేకపోయారు మీకు నాకు గుర్తులేక దశరథుడు వాపోతాడు సో ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఎప్పుడో ఎప్పుడో ఒకసారి స్మరించడం కాదు ప్రియుడు ప్రియురాలని నిరంతరంగా స్మరిస్తాడు ఆ రకంగా భక్తి అంటే ప్రేమ ఈశ్వరుని ముందు ప్రేమను ఆవిష్కరించుకుని ఆ ఈశ్వరుణ్ణి నిరంతరంగా స్మరించేటువంటి అభ్యాసం చేయాల్సి ఉంటుంది తస్మాత్ సర్వేషు కాదు అది హౌ టు డూ ఇట్ అన్నది వీ విల్ డిస్కస్ ఇట్ ఈస్ కమింగ్ అయితే అస్తమాను ఈశ్వరుణ్ణి స్మరిస్తూ కూర్చుంటే వంటే వాళ్ళు చేస్తారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఎవరు పెడతాడు కాఫీ ఎవడు తయారు చేస్తాడు నువ్వు చేస్తావా నేను ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉంటాను కాఫీ తయారు చేస్తావు వీడు ఆఫీస్కి వెళ్ళలేకర్లేదా ఈ అస్తమానం ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆఫీస్లో కూర్చొని రామకోట రాసుకుంటూ అనుకోండి ఆ అకౌంట్స్ ఎవడు చూస్తాడు అయితే రీసెర్చ్ చేయాలి రిసెర్చ్ ఎవడు చేస్తాడు డాక్టర్ ఉద్యోగం చేయాలి మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నాయి అంటే చూడండి అసలు ఈశ్వరుడు యొక్క పరిభాష ఈశ్వరుని యొక్క స్మరణము అనే పరిభాష దట్ ఈజ్ ఆల్ రాంగ్ ఇందాక మీకు రాంగ్ పరిభాష చెప్పారు ఈశ్వరుని స్మరించడం ఓసారి సంవత్సరానికి ఒకసారి అది రాంగ్ పరిభాష అది సరైన పరిభాష కాదు వివేకానందుడు చాలా బాగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే హార్ట్ టు గాడ్ అండ్ హ్యాండ్స్ టు వర్క్ అని అన్నాడు చాలా బాగా చెప్పాడు అది ఆయన ఇక్కడి నుంచే పట్టుకొచ్చాడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ్య యుద్ధం చేయమని కాదు డూ యువర్ డ్యూటీ అని అర్థం యుద్ధ అంటే డూ యువర్ డ్యూటీ సపోజ్ మీరు కుర్రాడికి చెప్తారు కాలేజీకి వెళ్తున్నాడు ఎంసెట్కో దేనికో లేకపోతే కాలేజీకో వెళ్తున్నాడు చూడు నువ్వు చక్కగా యూనివర్సిటీ హాస్టల్లో ఉండు అక్కడ భోజనం అది చక్కగా తింటూ ఉండు బట్ స్ట్రగుల్ డోంట్ గివ్ అప్ స్ట్రగుల్ స్ట్రగుల్ చేయి మ్యాథమెటిక్స్ అర్థం కాదు యూ స్ట్రగుల్ అది యుద్ధేచ అంటే అర్థం యు స్ట్రగుల్ అని అంతేగాని కర్ర కట్టేపుచ్చుకుని యుద్ధానికి బయలుదేరం అని కాదు యూ స్ట్రగుల్ కాంటెక్స్టివల్గా చూసుకుంటే కూడా అర్జున్ యొక్క కర్తవ్యం ఆఖ సమయంలో ఏమిటి యుద్ధేచ కాంటెక్స్ట్యువల్గా బట్ యు షుడ్ రైజ్ అబౌ ది కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ అన్నది అది ఉపదేశం యొక్క పరిస్థితిని బట్టి అలా చెప్పారు తప్ప అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు కదా ఇప్పుడు మనం కూడా యుద్ధానికి బయలుదేరా ఎవరు మించేస్తారో యుద్ధం దెన్ఫోర్ యుద్ధేఛా మీన్స్ యూ స్ట్రగల్ అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాల మీద నువ్వు ఒక యుద్ధాన్ని ప్రకటించు నిరుత్సాహాన్ని దరికి రానివ్వకు నీ డ్యూటీని నీవు నిరంతరంగా చేసుకుంటూ పో అట్ ది సేమ్ టైం ఈశ్వరుణ్ణి హృదయంలో స్మరించు ఇప్పుడు నేను ఒక నర్స్ని కలిసాను హాస్పిటల్లో నర్స్ ఆమె మిడిల్ ఏజ్డ్ ఉమెన్ చాలా కాలం నుంచి నర్సుగా ఉంది ఎంత ఓపిక్గా చేస్తుందంటే ఆవిడ ఎయిట్ అవర్స్ డ్యూటీ ప్రతి నిమిషము కూడా ఆ డ్యూటీని అంత పెర్ఫెక్ట్గా చేస్తుంది ఆవిడ నేను ఆశ్చర్యపోయాను మాటవలసకు అడిగాను ఏమా మీరు ఇంత అద్భుతంగా చేస్తున్నారు డ్యూటీని ఐ ఐ నాట్ కమ్ ఎ దిస్ కైండ్ ఆఫ్ ఎ డివోషన్ ఎనీవేర్ వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ ఎన్థూసియాసమ్ అని అడిగారు అంటే ఆమె అన్నది నేను ఈ పేషెంట్స్కి సేవ చేయట్లేదండి నేను ఈశ్వరుని సర్వీస్ చేస్తున్నాను చేస్తున్న సర్వీస్ ఆవిడ బాత్రూమ్ కూడా క్లీన్ చేసింది ఆ బాత్రూమ్ ఎంత శ్రద్ధగా క్లీన్ చేసింది అంటే హాస్పిటల్లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయి మీరు ఊహించవచ్చు చాలా శ్రద్ధగా క్లీన్ చేసింది అంత శ్రద్ధగా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగిన ప్రసంగం ఎప్పుడో నాలుగు రోజులు హాస్పిటల్లో గడిపా నేను ఇప్పుడు మాట కదా ఇప్పుడో ప్రతివాడికి ఏదో ఒక ప్రారంభం ఉంటుంది కదా సో అప్పుడు అక్కడికి ఓ పేషెంట్ వెళ్తున్నాడని నేను అనుకోను ఆ బాత్రూమ్కి ఆ బాత్రూమ్కి పేషెంట్ రూపంగా ఉండే నారాయణుడే ఆ బాత్రూమ్ విజిట్ చేస్తాడు పేషెంట్ నారాయణ దరిద్ర నారాయణ స్వామి వివేకానంద్ అన్నట్టుగా పేషెంట్ నారాయణుడు ఆ నారాయణుడే అసలు నారాయణ శబ్దానికి అర్థం కూడా అదే సాధారణంగా నారాయణుడంటే చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటాడు అని అలాగ ఒక ఉపాసన కోసం చెప్పిన మాట దాన్ని అలాగ లెటరల్గా తీసుకోకూడదు చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటాడని కాదు నర ఏవ నారహ ప్రాణి అర్థం నర అంటే ప్రాణి నరయే నార ప్రాణి స్వార్థ స్వార్థంలో వచ్చిన మార్ అర్థంలో మార్పోయినది సేమ్ అర్థం నరాహ అయనం ఎస్య నారాయణ నారాయవ నారాహ నారాహ అయనం ఎస్య సహ అంటే సకల ప్రాణుల హృదయంలో నివసించువాడు కాబట్టి పేషెంట్ అంటే నారాయణుడు వాడు ఆ పేషెంట్ నారాయణుడు కాబట్టి ఇప్పుడు డాక్టరు చాలా పవిత్రమైన వృత్తి పేషెంట్స్ని నారాయణుడిగా చూడడం డాక్టర్కి తెలిసిందనుకోండి యుద్ధేచ్ఛ హీ విల్ బీ స్ట్రగులింగ్ విత్ ది డిసీజెస్ స్ట్రగులేనండి పేషెంట్స్ తోటి స్ట్రగుల్ కాకపోతే ఏమిటి విసిగిస్తారు మందు సరిగ్గా వేసుకోరు రూల్స్ పాటించరు సిగరెట్ మానేవంటే మాండు తాగుడు మానేవంటే మాండు రోగం తెచ్చుకుని మళ్ళీ వాపసు వచ్చేస్తూ ఉంటాడు ఇట్స్ ఏ స్ట్రగుల్ ఎవరు స్ట్రగుల్ విత్ ద అండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అయితే డబ్బు సంపాదించడానికి అలవాటు పడితే అది ఒక రకమైన ఇట్ ప్రొవైడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆ డబ్బు మీద ఉండే ఆశ ఉంటుంది దట్ గివ్స్ ఎ ట్రమండస్ ఎనర్జీ మనిషికి డబ్బు కోసం మనిషి ఇప్పుడు ఈ పొలిటికల్ పీపుల్ ఉంటారు చూడండి ఎలక్షన్లో పోటీ చేస్తారు ఎలక్షన్లో పోటీ చేసే ఎమ్మెల్యేకి పోటీ చేసేటంటే ఎంత ఎనర్జీ అండి అది వీటి తసదియ రెండు నెలలు నిద్రాహారాలు మానేసి ఎండా వానా లేకుండా తిరుగుతాడండి కాకిలాగా తిరుగుతాడండి ఎన్ని పాట్లు పడతాడు ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ అంటే ఆ పవర్ లస్ట్ ఫర్ పవర్ ఇట్ ఈ ఇట్ గివ్స్ ఎ ట్రమండస్ ఎనర్జీ అలాగే డబ్బు సంపాదించి వాడికి వాడికి నిద్ర అక్కర్లేదు ఆహారం అక్కర్లేదు భార్య పిల్లలు ఏమీ అక్కర్లేదు వాడు ఆ డబ్బు వెనకాల అలాగా పరిశిష్టండి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా వీడికి ఎనర్జీ అంటే దట్ దట్ గ్రీడ్ గ్రీడ్ గివ్స్ ట్రెమెండస్ ఎనర్జీ అలాగే రెలిజియస్ ఎనర్జీ రెలిజియస్ ఫెనెటికల్ పర్సన్ ఉంటాడు రిలీజియస్లీ ఫెనటిక్ వాడికి టెరిఫిక్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే ఆ రెలిజియస్ బిలీఫ్ బిలీఫ్కి చాలా పవర్ఫుల్ ఎనర్జీని ఇస్తున్నాడు ఆ ఎనర్జీ వస్తుంది దానికి ఆ బిలీఫ్ నుంచి వస్తుంది ఎనర్జీ నిప్పులు తొక్కేమంటే తొక్కేస్తాడు సోలం గుచ్చేసుకోమంటే గుచ్చేసుకుంటాడు అటెరిఫిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఆ బిలీఫ్ నుంచి సో ఆ డబ్బు కోసమని గ్రీడ్ వాడిని మూవ్ చేస్తూ ఉంటుంది దానికోసం పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్ చూస్తూ ఉంటాడు అది సంసారం అలా ఉంటుంది సంసారం ఇప్పుడు వాడు ఈశ్వరుని స్మరించాలంటే డాక్టర్ వృత్తి మానేసి నాతో నా వెనకాల సంచి కొట్టి తిరిగితే వస్తుందా అలా అక్కర్లా నాట్ నెససరీ నాకు రిక్వెస్ట్లు వస్తుంటాయి స్వామిజీ మేము వెనకాల సంచి పట్టుకు తిరుగుతాను నువ్వేమవుతు నువ్వు ఉన్న చోట ఉండమని చెప్తాను నేను ముందు అలా ఐ పుట్ ది పర్సన్ ఇన్ హిస్ ప్లేస్ ఫ్రమ్ దేర్ గ్రోత్ విల్ కమ్ వస్తుంది రెండు రోజులు తిరిగేపటికి నా లైఫ్ స్టైల్కి తట్టుకోలేడు తర్వాత నా తా దూర గద్ద మెడకొక డోలు సో కాబట్టి సన్యాసుల వెనకాలను తిరగక్కర్లేదు గుళ్ళ చుట్టూ తిరగక్కర్లా గుళ్ళ వెనకాల తీర్థయాత్రలన్నీ సౌత్ ఇండియన్ తీర్థయాత్ర అలా తిరగక్కర్లా మీరు చేస్తున్న డ్యూటీ మీరు చేస్తూ ఆ షిఫ్ట్ పారాడైమ్ షిఫ్ట్ తీసుకురా పారాడైం అంటారు పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావాలి పేషెంట్స్ని ట్రీట్ చేయటం మానేసి నారాయణులని ఎంతమంది నారాయణులండి ఒకే నారాయణుడు ఇంతమందిలో ఉన్నాడు వీడో నారాయణుడు వాడో నారాయణుడు వాడో నారాయణుడు మీరు ఎప్పుడైనా ఇది చూసారా నేను చూసి ఆశ్చర్యపోయింది బాగుందని అనిపించింది కొంచెం చేదస్తంగా ఉన్నట్టు అనిపించినా బాగుందని అనిపించింది వాళ్ళు వడ్డం చేస్తూ ఉంటారు సంతర్పణలో వడ్డం చేస్తారు చూడండి వడ్డం చేస్తారు కూర కూర అన్నీ వడ్డించి వస్తారు మొట్టమొదటి తర్వాత మళ్ళీ రిపీట్ వడ్డానికి వస్తారు వాడు ఏమని అడుగుతాడంటే చపాతి చపాతి రామ్ చపతి రామ్ చపాతి రామ్ రామ్ రామా అంటే ఇంకా బాగుంటుంది రామ్ అని అలాగే దాన్ని తోక కట్ చేసేయకుండగా రామ సంబోధన రామా అంటే ఓ రామా సంబోధన సంస్కృతం కదా రామ్ అలా చేయకూడదు రామా అంటే ఇంకా బాగుంటుంది కోలండి ద స్పిరిట్ లెటెస్టే చపాతీరామ్ అయిపోయింది చపాతీరామ్ ఏమిసారి స్వామీజీ చపాతీరామ్ అక్కర్లేదు కొంచెం కూర రావు తీసుకురా చపాతీ ఉంది కూర తక్కువగా ఉంది వీళ్ళు కోరారావు తీసుకు నిజంగా కూర రావే పట్టుకొచ్చాడు వాడు కోరారాము కోరారావు చట్నీరామ్ కొంచెం పికిల్ రాము ఉందా అంటే ఉంది సార్ కొంచెం పికిల్ రాము అంటే భావన వేరే పని చేయక్కర్లేదు చేస్తున్న పని కంటిన్యూ చేస్తూ యుద్ధ అండర్ యుద్ధ అండర్ స్ట్రగుల్ కంటిన్యూ ది స్ట్రగుల్ లైఫ్ స్ట్రగులేదండి లైఫ్ ఇజ్ ఎ బ్యాటిల్ శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నాడు అనుకోకుండా ఆయనే యుద్ధం చేయమంటారు ఆ డ్యూటీ అంతే యు డూ యువర్ డ్యూటీ యూ కంటిన్యూ ది స్ట్రగల్ కంటిన్యూ ది బ్యాటిల్ ఆఫ్ లైఫ్ కానీ మా మనుమరా మహాత్మా గాంధీ గారు చాలా చెప్పేవారు ఎంతో అద్భుతంగా ఆయన గీతని వ్యాఖ్యానం చేసేవారు మన వాళ్ళు అక్టోబర్ టూని ఓ మాలో ఆయన మెళ్ళో మారేసి చేతులు శ్రీకృష్ణుడికి అష్టోత్తర శతనామ పూజ చేసేసి చేతులు కడిగేసుకుంటాడు ఐ మీన్ ఇంక మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పిండే మనకు అఖర్లా ఆయన చాలా చెప్పాడు అదంతా అనవసరం పూజ చేయడం చేకడిగేసుకోవడం చే కడుపుకుంటారు ఆచివలం ఆఖరిని ఆచివలం చేస్తారు పూజ తర్వాత చేసినట్లయితే కేశవాయుల స్వాహ నారాయణ స్వామి అధవాయి స్వాహాన్ని మళ్ళీ కోసం చేకడిగేసుకోండి శ్రీకృష్ణ ఆయన మహా లేచకపోతాడు సో అనుస్మర ఇప్పుడు ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడు అనుకోండి పాఠానికి వెళ్ళడానికి వస్తారు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి వాళ్ళందరికీ వాళ్ళకి పాఠం చెప్తే మనకేం వచ్చిందని అలాగంటే స్వార్థబుద్ధితో చేయకూడదు వాళ్ళ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు వాళ్ళకి ఒక చక్కటి విషం మనం ఇవ్వగలిగితే అంతకంటే మనం ఈశ్వరుడికి వేరే సేవ చేసేది ఏముంటుంది అందరూ ఆత్మస్వరూపులే అని అలాగా చేయాలి సేవ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎన్థూజియాసంతో ఐశ్వరార్పణ బుద్ధితోటి చేయ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ కరోతి య్యతే న పాపేన పద్మపత్రమివాంస కాబట్టి ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం గీతలో దీనికి స్వామి వివేకానంద మొదలైన వాళ్ళు ఈ శ్లోకాన్ని ఎంతో ఎంథూసియాసంతో వాళ్ళు వర్ణించి చెప్పారు తస్మాత్వ కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి నీ దగ్గర మనస్సు బుద్ధి రెండు ఉన్నాయి ఆ రెండు నాకు సమర్పించేమంటున్నాడు శ్రీకృష్ణుడు మనస్సు బుద్ధి ఇప్పుడు ఇప్పుడు మనస్సు అంటే ప్రేమ బుద్ధి అంటే విచారం విచారం విచారం అంటే ఏడుస్తూ కూర్చోడం కాదు విచారం అంటే పరిశీలన అంటే స్టడీ అండ్ ఎంక్వైరీ తెలుగులో విచారము అంటే వాడు విచారిస్తున్నాడు అలాగంటది కాదు సంస్కృత పదం సో మనస్సు అంటే ప్రేమ బుద్ధి అంటే విచారం ఏమండ ప్రేమ ఒక చోట విచారం ఇంకొక చోట మనిషి అలాగా స్ప్లిట్ అయిపోయి బతుకుతాడు ఫ్రాగ్మెంటరీ లైఫ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాడు ఫైల్ తీస్తాడు ఆ ఫైలు అది కొండంత బరువుగా అనిపిస్తుంది ఎందుకంటే అతనికి దాని మీద ప్రేమ లేదు ఇప్పుడు దాని మీద విచారాన్ని అప్లై చేయాలి ఇప్పుడు ఆ క్యాల్కులేషన్స్ చేయాలి ఎడిషన్స్ చేయాలి ఆ ఫైలు స్టడీ చేయాలి దాంట్లో ఏవో సెక్షన్స్ ఇవే ఇవన్నీ ఉంటాయి అన్నీ స్టడీ చేసి ఒక కంక్లూషన్కి రావాలి ఏమీ శ్రద్ధ ఉండదు పదిన్నరకి వెళ్తాడు ఆఫీస్కి ఆ ఫైలు మీద ఏమీ ప్రేమ ఉండదు పదిన్నరకి వెళ్తాడు పదిన్నరకి ఆఫీస్ ఏమిటి ఉండే డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది పదిన్నరకి ఆఫీస్ ఏమిటి ఉండే డెవలప్డ్ కంట్రీస్ని చూసి నేర్చుకోవాలి ఒక ప్రొఫెసర్ వచ్చాడు జర్మన్ ప్రొఫెసర్ నేను ఎదుగుతున్నా ఆయన్ని ఆయన యూనివర్సిటీకి వచ్చారు అనుకోకుండా నేను కూడా ఆ టైంలో యూనివర్సిటీ రోజు లెక్చర్కి వెళ్ళినప్పుడు కలుసుకున్నాను ఆయన మామూలుగా మాట వరుసకు అడిగాడు మీ వర్కింగ్ డేస్ ఏంటంటే ఆయన అడిగాడు వీళ్ళు 180." ఎయిటీ అని చెప్తే ఆయన ముక్కు మీద వేలు వేసుకున్నాడు వన్ ఎయిటీయా ఇన్ ఇయ్య త్రీ సిక్స్టీకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎన్ని రోజులు వర్క్ చేస్తారు వన్ యూనివర్సిటీలో వన్ అంటే ఆశ్చర్యపోయాడు నేను ఆయన ఆశ్చర్యం గమనించేలాగా డ్రా జా జా అలా ఉండిపోయాడు నేను అడిగానేవాడి మీరు ఎన్ని రోజులు చేస్తారు మేము టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ వర్క్ చేస్తామని చెప్పాడు ఏది ఆదివారాలు తీసేయండి మీరు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ వర్క్ చేస్తామని చెప్పాడు అమేజింగ్ పీపుల్ టూ హండ్రెడ్ సో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని ఉంటాయి జూన్ ఇండిపెండెన్స్ డే అలాగే ఓ వారు అడదము నాలుగో హార్డ్ వర్క్ చేస్తారు ఇక్కడ వన్ ఎయిటీ డేస్ యూనివర్సిటీ నడవదు మళ్ళీ స్ట్రైకులు ధర్నాలు ఇవే పదిన్నరకు వెళ్తారు డ్యూటీకి వాళ్ళు డ్యూటీకి ఎనిమిదింటికి వెళ్తారు అంచేతనే వాళ్ళు డెవలప్డ్ కంట్రీ అయ్యారు ఎనిమిదింటికి వెళ్తారు జర్మనీ వస్ సెకండ్ వరల్డ్ వార్ పూర్తయ్యేపటికి నైన్టీన్ మే ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ మే సిక్స్త్ సెకండ్ వరల్డ్ వారు కంక్లూడెడ్ ఆనాటికి జర్మనీ స్మాష్ అయిపోయింది మొత్తం జర్మనీ అంతా కూడా ఒక పెద్ద సైజు శ్మశానం కింద తయారైంది ఈనాడు జర్మనీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్రియల్ నేషన్ వర్క్ వర్క్ ఈజ్ వర్ష్ జపాన్ సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ స్మాష్ అయిపోయింది హూడిత కింద మారిపోయింది ఏమీ లేదు జపాన్ బట్ ఈరోజున ఎకనామిక్ జాయింట్ జపాన్ హార్డ్ పదిన్నరకి వెళ్ళి ఆ ఫైల్ చూస్తున్నాడు ఆ విసిగేస్తుంది ఆ ఫైల్ చూస్తే ఎందుకంటే విచార ప్రేమ లేదు విచారం పెట్టాలి ప్రేమ డబ్బు మీద ఉంది అయితే ప్రేమ ఇంటి మీద ఉంది లేదా చిట్ ఫండ్ నడుపుతూ ఉంటాడు ఆ చిట్ ఫండ్ మీద ఉంది ప్రేమ లేదా చిన్న సైజు బిజినెస్ ఏదో నడుపుతూ ఉంటాడు భార్య పేరు మీద నడుపుతూ ఉంటాడు తనే నడుపుతాడు పేరు భార్యది ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ బిజినెస్ చేయకూడదని రూల్ ఒకటి ఉంటుంది మన రూల్ ఒకటి రాసి అది మూసేసి పెట్టేస్తారు ఇంప్లిమెంట్ చేయరు ఇంకే కాగితం రాసేసి మూసేసి పెట్టుకుంటారు సో ఈ ప్రేమ అక్కడ ఉంటుంది ప్రేమ డబ్బు మీద ఉంటుంది విచారం అక్కడ ఉంటుంది స్ప్లిట్ ద పర్సన్ ఈజ్ రెండు మొక్కలు అయిపోయాడంతే ఫిజికల్గా సేమ్ ఉన్నాను అనుకుంటాడు ఫ్రాగ్మెంటరీ లైఫ్ మనిషి ప్రేమ ఒకచోట విచారం ఒక చోట లైఫ్ ఫ్రాగ్మెంటరీ అయిపోతుంది మీరు ఆలోచించండి ఐ డోంట్ లైక్ ది జాబ్ దట్ ఐఎమ్ డూయింగ్ అని మీరు చాలాసార్లు వింటారు ఈ నేను చేస్తున్న జాబ్ నాకు ఇష్టం లేదు అంటాడు అంటే అర్థం ఏంటి విచారము జాబ్ ప్రేమ ఫ్రాగ్మెంటరీ గీత ప్రిన్సిపల్ ఏటో తెలుసిన యు లవ్ ద జాబ్ దట్ యు నువ్వు చేస్తున్న జాబ్ని నువ్వు ప్రేమించు హౌస్ వైఫ్ అనుకోండి హౌస్ వైఫ్ అంటే ఇట్స్ ఏ బిగ్ జాబ్ ఇద్దరు మనుషుల పని హౌస్ వైఫ్ పని అంటే యు లవ్ ఇట్ అంతేగాని ఆ వాళ్ళెవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు నేను ఉద్యోగం చేయలేకపోయినా నా ప్రారంభం ఇలా ఉంది అని దుఃఖిస్తూ కూర్చుంటే విచారము చేసే పని మీద ఉంటుంది ప్రేమ ఎల్సిన ఉంటుంది ఫ్రాగ్మెంటరీ సో సైకాలజీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏదో కథ కింద చెప్తున్నానని అనుకోవద్దు ఓపెన్ ఆలోచించండి మనిషి ఫ్రాగ్మెంటరీగా జీవించకూడదు ఖండితమైన జీవితం ఉండకూడదు మనకి ప్రేమ ఎక్కడో విచారం అక్కడ ప్రేమ విచారం రెండో ఒక దాని మీదే ఉండాలి ఇది ఒక జనరల్ ప్రిన్సిపల్ ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు నీ మనస్సును నా మీద పెట్టు నీ బుద్ధిని నా ఎందు పెట్టు ఇప్పుడు రిచువల్ చేస్తాడు రిచువల్ లో స్టెప్స్ అన్నీ కరెక్ట్గా చేస్తాడు దాన్ని విచారము అంటారు విచారము అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్తో చేస్తాడు అంటే కరెక్ట్ ప్రొసీజర్ చేస్తారు కానీ ప్రేమ ఉండదు మీరు చూసారా రిచువల్ ప్రేమ లేకుండా చేయటం చూసారా రిచువల్ అంతా ఎవరైనా అడిగారు అనుకోండి ఏంటన్నా అలా చేయడం కరెక్ట్గానే చేశాను కదా హోమాలన్నీ కరెక్ట్గా చేశాను నామాలన్నీ కరెక్ట్గా చెప్పాను ఇంకేం చేస్తామండి ఎందుకంటే చాలా చాలండి ఇవ్వండి ఇవ్వాల్సిన ఇవ్వండి అంటే విచారము బాగానే ఉంది ప్రేమ లేదు ప్రేమ విచారము యూ కీప్ ద మైండ్ అండ్ హార్ట్ ఇన్ ఈశ్వర రెండూ కూడా ఫ్రాగ్మెంటరీగా ఉండకూడదు జీవితంలో దేనియందు కూడా ఫ్రాగ్మెంటరీగా ఉండకూడదు సో ఇప్పుడు గృహస్థులు ఉంటారు సన్యాసులు చాలా బాగున్నారని గృహస్థానుకుంటాడు సన్యాసి ఏమనుకుంటాడు మనం ప్రారంభంలో వచ్చి దీంట్లో పడ్డాము గృహస్థులు చూడు వాళ్ళు కావాలంటే కాఫీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది మనం కాఫీ కోసం వెయిట్ చేస్తూ అలాగా చేతక పక్షిలాగా చూస్తూ ఉండాలి అది వీడు అనుకుంటుంది నో ఆ విషయం లైక్ థ్యాక్ట్ బి ఏ హ్యాపీ గృహస్థ అండే డ్యూటిఫుల్ గృహస్థ బీఏ హ్యాపీ సన్యాసి అండే డ్యూటిఫుల్ సన్యాసి ప్రేమ విచారము రెండూ కూడా సమానంగా కలిసి ఉండాలి ఇక్కడ జనరల్ రూల్ అది ఇక్కడ అయితే ఈశ్వరునియందు మనస్సుని అర్పించాలి బుద్ధిని అర్పించాలి దాని ప్రాక్టికల్గా ఎలాగో చెప్తా చూడండి బుద్ధితో ప్రారంభించండి తర్వాత మనస్సుకొద్దాము ఈశ్వరుని ఎందు బుద్ధిని సమర్పించుట అంటే శాస్త్రాన్ని శ్రవణం చేయాలి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి మననం చేయాలి నిధిధ్యాసనం చేయాలి దాన్ని బుద్ధి అంటారు అంత బుద్ధికి సంబంధించిన పని శ్రవణ మన నిధిధ్యాసనము అంత బుద్ధికి సంబంధించిన పని ఏమండే సాధారణంగా మనుషులు లేజీగా ఉంటారు ఈ లేజినెస్ రెండు రకాలు ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఇంటలెక్చువల్ లేజినెస్ ఫిజికల్ అంటే సోమరితనం నిద్రపోతూ ఉంటాడు డల్గా ఉంటాడు అది అందరికీ తెలుసున్నదే కొంత ఎంతో కొంత అవసరం కూడాను నిద్ర నిద్రపట్టి నిద్ర లేచిన వెంటనే డల్గానే ఉంటాం అదేమి సమస్య కాదు అంటే మరీ సోమరిగా ఉండకూడదు యాక్టివ్గా ఉండాలి అదే ఒక ఆస్పెక్ట్ ఇంటలెక్చువల్ లేజినెస్ ఉంటుంది ఇంటలెక్చువల్ లేజినెస్ అంటే పూజకు వెళ్తాడు పూజకి వీడికి ఇంట్రెస్ట్ ఉండదు భార్య లాక్కెళ్తుంది భార్య మాట కాదనిలేక వెళ్తాడు కూర్చోమంటాడు భార్య పట్టు పనిచేస్తుంది ఎప్పుడో పట్టు పంచ కట్టుకోవడం జాతకా పంచు కట్టుకోవడం చేత కాబట్టి పంచెందుకు కడతాం ప్యాంటుతో కూర్చుని చెయ్యి ఏదో పంచ కాదు పంచ కట్టుకునే చేయాలని భార్య పురమా ఇస్తున్నా సరే పంచ కడతాడు ఎవడో కట్టాలి వీడికి కట్టడం చేత కాదు సరే అక్కడ కూర్చుంటాడు చేస్తూ ఉంటాడు ఆ పురోహితుడు ముక్కు పట్టుకోకుంటే ఆ పురోహితుడు ముక్కు నా ముక్కు కాదా నీ ముక్కు పట్టుకోండి అప్పుడు తన ఎందుకు ముక్కు పట్టుకుంటున్నామని విచారమేమి ఉండదు నో అండర్స్టాండింగ్ ముక్కు పట్టుకో ఇలా పట్టుకు కూర్చుంటాడు ఆ ముక్కుకి ఓ మంత్రం ఉంది ఓం భూ ఓం భువహ ఓ గుహ ఓ గు సచ్చ తత్సవిత అంతా అయిన తర్వాత భూర్భువ శుభరో ఓం అక్కడితోటి ముక్కు మానేయాలి ఇంకా మా అలా చూడడం మమ పాత్రమేశ్వర శుభే శోభలే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్య ప్రవర్త వారస్య ఆ పురోహితుడు పాప ఇవి ఏవి సర్దుకుంటూ ఆయన చెప్తూ ఉంటాడు ఎవడు మీ గోత్ర ఏమిటో చూస్తే ఇంకా వీడు బుక్కు పట్టుకునేవారు నీ ముక్కు ఇంకా ఉక్కు దగ్గరే ఉన్నావు రా నువ్వు ఎప్పటి ముక్కు తీ ఐదు నిమిషాల కదా అయిపోయింది ఉక్కు పాపం మరిచిపోయాడు అంటావు ఆ సార్ బుక్కు తీయలేసే అప్పుడు బాధేస్తారు మీ గోత్రం గోత్రం ఏం గోత్రం తెలియదే గోత్రం అంటే ఏమిటి మీరు ఋషులు ఎవరు ఇంక గోత్రానికే ఎక్కడి నుంచి వస్తారు మా నాన్నగారిని అడగడంటారు నాన్నగారు పక్కనంటే ఆయన వస్తాడు వచ్చి గోత్రం అంటే వీడు బుద్ధి అసలు ఏ ఇంటలెక్చువల్ లేజినెస్ ఈజ్ ఇంటలెక్చువల్లీ లేజీ భగవద్గీత చదువు అంటే అబ్బాయ ఇప్పుడు ఎందుక మన వల్ల ముక్కు పట్టుకోమంటే పట్టుకుంటాడు తప్ప భగవద్గీత చదవడు ఏ పని చేయడు అలాంటి విచారం చేయడం ఆత్మవిచారం చేయడం పైగా ఏమంటాడో తెలుసిన అదంతా ఈ ఈ మ్యాథమెటిక్స్ ఈ చేత కాని వాళ్ళ కోసం అని ఏదో ఉంటాడు అది అంతగానవసరం ఉండమని అంటాడు కాద దానికి చాలా బుద్ధికి పదును పెట్టాలి అంటే అర్థం చేసుకోవాలి ఇంటలెక్చువల్ లేజినెస్ ఉంటుంది కొంతమంది బిలీఫ్ చేస్తారు కథాకార్యక్రమానికి వెళ్తారు భగవద్గీత అంటే పడదు అయితే ఉపనిషత్తు అంటే మరీ దూరం ఎందుకంటే బుద్ధికి పదు పదును పెట్టదు చాలా ఆత్మనగానేమి ఆత్మంటే నేను వాట్ ఈజ్ వాట్ యామ్ ఐ హూ యా తర్వాత జగత్తు యొక్క సత్యము జగత్తు మిథ్య హౌ ఎలాగో మిథ్య నామరూపములు మిథ్యాని నేను క్లాసులో పదిసార్లు అంటా హౌ ఏ రకంగా అలాగే ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అద్వైతమే సత్యము హౌ ఇంత నానాత్మం కనబడుతుంటే అద్వైతం సత్యం ఎలా అయింది పెద్ద సైన్స్ శంకర పెద్ద సైన్స్ అది చాలా పదును పెట్టిన బుద్ధి గలవాడికి మాత్రమే అందుతుంది కాబట్టి నువ్వు బుద్ధికి పదును పెట్టవు ఈ లేజినెస్ అవతలు పారాయి తీసిపారాయి నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేయి ఒక మనిషిగా బుద్ధి వికసించిన బుద్ధి వచ్చినందుకు గాను చెట్టుకు లేదు ఆ వికాసం పశువుకు లేదు పక్షికి లేదు మనిషికి బుద్ధి యొక్క వికాసం ఆ బుద్ధి వికాసాన్ని నీవు శాస్త్రాధ్యయనంలో వినియోగించు ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క పరిభాష ఆత్మ యొక్క పరిభాష జగత్తు యొక్క మిథ్యాత్వం ఇవన్నీ స్పష్టంగా అవగాహనకు వస్తాయో అప్పుడు అధ్యాత్మ వికాసం ఆరంభమవుతుంది ఆ విధంగా బుద్ధిని ఈశ్వరునికి సమర్పించవలెను మనస్సును ఎలాగ సమర్పించటం ఇది రేపు క్లాసులో ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమాదయ పూర్ణమేవాశిష్యత శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం